శ్రీగురుభ్యో నమ హరి ఓ గణానా గణపతి భవామహే కవి కవీనా పమశ్ రాజు బ్రహ్మణ శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా స్మాచార్యపే గురు పరంపరా సమయోగ అసన్యాసం కర్మణ కృష్ణ నయోగం శంససీయ కర్మ సన్యాసం చెప్తున్నావు ఓ పక్క నుంచి సన్యాసం కర్మణా కృష్ణ ఇంకో పక్కనేమో యోగం యోగం అంటే కర్మను చేయమని అర్థం కర్మానుష్ఠానానికి యోగము అంటారు కర్మయోగం ఈ రెండూ చెప్తున్నావు ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాయో నాకు అని అడుగుతున్నాడు అలా అర్జునుడు అడగడంలో ఆ ప్రశ్నకి బీజం ఏమిటంటే కర్మ సన్యాసం అనే దాని యొక్క యథార్థ స్వరూపం తెలియకపోతే ఇది దాని వ్యవస్థ కర్మ ఉంది జీవితంలో మనిషి జీవితంలో కర్మ ఉంది కర్మ ఎందుకుందో తెలిసిన దేహము నేనే అని అనుకోవడం చేత ఉంది ప్రాక్టికలే ఎందుకంటే కర్మేంద్రియము చేతులు కాళ్ళు వాక్కు ఇవి ఆశ్రయించి ఉన్న దేహము ఇవన్నీ కలిసి కర్మ కర్మ చేసే ఉపకరణాలు కర్మేంద్రియము దేహము పూల ఫ్యాక్షన్ దేహం కర్మ సాధనం ఆ దేహము కర్మ చేస్తూ ఉంటుంది దేహం ఎందుకు కర్మ చేస్తుంది ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది చెప్పండి ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది దాంట్లో ఎలక్ట్రిసిటీ పడుతుంది కాబట్టి తిరుగుతుంది అలాగే దేహం కర్మ ఎందుకు చేస్తుంది దాంట్లో లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చేస్తుంది లైఫ్ రిఫ్లెక్ట్ అవ్వడం మానేసింది అనుకోండి ఇది మానేస్తుంది ఇది మానేస్తుంది అంచేతనే నిద్రపోయినప్పుడు కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది దేహంలో మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పుడు ఉన్మిషం నిమిషం నపి అది కూడా కర్మ కింద లెక్కేశాడు శ్రీకృష్ణుడు మీరు అన్ని పనులు మానేసి కూర్చుంటే అది కూడా కర్మ తర్వాత థింక్ చేస్తానా చేయాలి ఆలోచిస్తానో ఆలోచించారా అది కర్మ కాబట్టి కర్మని ఆపేయటం ఎవరి వల్ల కర్మ నడుస్తూనే కానీ కర్మ నా స్వరూపంలో భాగం కాదు నేను ఉన్నాను కర్మ ఉన్నది నేను కి సంబంధం ఎలా వచ్చింది భోక్తృత్వాన్ని బట్టి వచ్చింది ఆ కర్మ వల్ల వచ్చే ఫలం నాకు కావాలి నేను భోగిస్తాను సంబంధం వచ్చిందా అలాగే ఇంకో సంబంధం ఏమిటి ఆ కర్మకి కర్తను నేను సో ద్విధ సంబంధం ఏర్పడింది కర్మతోటి నాకు ఈ ద్విధ సంబంధం యథార్థమా కదా యథార్థమైతే కర్మ త్యాగం అవసరం ఏది సత్యమో దాన్ని పట్టుకోవాలి కానీ దాన్ని విడిచిపెట్టడం అది యథార్థం కాదు అంచేతనే బంధము కర్మబంధము కర్మబంధం ఎలా ఉంటుందంటే కర్మలు వచ్చేసి తాళ్ళు కట్టేసింది టైం కట్టవు కర్మలు క్షణికాలు అలా పుడతాయి పోతూ ఉంటాయి ఆ కర్మఫలముల ఆసక్తి భోక్తృత్వము ఆ కర్మ ఎందల ఆసక్తి కర్తృత్వము ఆ భావన భోక్తృత్వ కర్తృత్వాలు కూడా భావనారూపంగా మనస్సులో ఉంటాయి అదే బంధం కాబట్టి మీరు కర్మల్ని మానే నక్కర్లేదు కూడా ఓకే కాబట్టి చేయాల్సిందల్లా కర్తృత్వ భోక్తృత్వ నిరాకరణము నిరాకరణము అంటే తలక వీధులు చేసి నేను కాదని అనుకోవడం కాదు నిరాకరణము అంటే నేను భోక్తను కాదు అని తెలుసుకుంటాను జ్ఞానేన కర్మత్యాగ జ్ఞానం తెలుసుకోవటం ద్వారా మీకు కర్మలతో సంబంధం వదిలిపోతుంది సో తెలుసుకోవడం అంటే ఏమిటి జ్ఞానేన కర్మత్యాగ నేను భోక్తను కాను అక్కడ కర్మతో సంబంధం 50% పర్సెంట్ వదిలిపోయింది నేను కర్తను కాను అని నీకు తెలుస్తుంది ఆ తర్వాత దానికన్నా అదే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కర్మత్యాగం అయిపోయింది ఇది మోక్షం జనైనా కర్మత్యాగ అంటే జీవన్ముక్తి ఈ జీవన్ముక్తిని పొందటానికి ఒక రౌండ్ అబౌట్ ద్రావిడ ప్రాణాయామంలాగా ఇలాంటి మార్గం అవుతుంది డైరెక్ట్ గా పొందొచ్చు కర్మ జ్ఞానాన్ని పొందేసి కర్తృత్వ భోక్తృత్వాలను నిరాకరించేస్తే మీకు జీవన్ముక్తి వచ్చేస్తుంది ఈ డజెంట్ మ్యాటర్ మీరు బ్రహ్మచారా గృహస్థ సన్యాస ఈ డజెంట్ మ్యాటర్ ఈ కందియే మా ఈ కందియే ఫ్యామిలీ మ్యాన్ మీరు ఈ పని చేసేస్తే అయిపోయింది కదా అయితే కొంతమంది జ్ఞానం కంటే ఉపాసనకి కర్మకి ప్రాధాన్యం ఎక్కువ లోకంలో చాలామంది అలాగే ఉంటారు జ్ఞానాన్ని జ్ఞానాన్ని చెప్తే అది వెనక్కి వస్తూ కొడితే వెనక్కి నువ్వు శ్రీకృష్ణుడు కర్మణ్యోగాధికారిస్తే మా ఫలేషు కదాచిన అని చెప్పాడు కదా దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి దాని చుట్టూ అల్లి అల్లి అల్లి అల్లి ఆఖరికి నువ్వు ఫలాలను నువ్వు కోరుకోవచ్చు అని చెప్తే ఏమైనట్టు అక్కడికి మా ఫలేషు కదాచిన ఫలాలను వద్దురా బాబు అని ఆయన చెప్తుంటే దాంట్లో ఏం కష్టం ఉంది అధికారము అంటే అర్థమేటో మనం సెటిల్ చేసుకోవాలి ఇంకా ఆ శ్లోకంలో మీరు సెటిల్ చేయాల్సింది మరి ఏమీ లేదు కర్మనే అంటే కర్మయందు ఫలేషు అంటే ఫలముల ఎందు మా అంటే వద్దు కదాచిన ఎప్పుడు కూడా వద్దు తేంటే నీకు ఇంక వీటిని ఏమీ సెటిల్ చేయక్కర్లేదు మీరు అధికార శబ్దాన్ని సెటిల్ చేయాలి అది సెటిల్ చేసే ముందు శాస్త్రీయమైన ప్రణాళిక ఉంది దాని డిక్షనరీ చూడాలి మీరు తర్వాత అది టెక్నికల్ వర్డ్ ఆ టెక్నికల్ వర్డ్ మీనింగ్ని టెక్నికల్గా చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సత్వాన్ని ఉందనుకోండి సత్వా అన్నదానికి మీరు సంస్కృత పదానికి డిక్షనరీ చూస్తే జంతువు అని ఉంటుంది ఏమండీ సత్వ సత్వం అంటే జంతువు అని డిక్షనరీలో భగవద్గీతలో సత్వగుణం జంతువు అని కాదు కదా అర్థం అని కాబట్టి డిక్షనరీ చూసేస్తే అన్ని సందర్భాల్లోనూ సెటిల్ అవ్వదు కొంచెం టెక్నికల్ పాయింట్ ఉన్న చోట మౌస్ అన్నదానికి డిక్షనరీ చూశారనుకోండి కంప్యూటర్లో మౌస్ అని దానికి డిక్షనరీ చూసినట్టుగా వర్కౌట్ కాదు కాబట్టి కొంచెం ఆ టెక్నికాలిటీ మనస్సులో పెట్టుకుని కృష్ణుడికి చూడడం వరకు మంచిదే కానీ టెక్నికల్ వర్డ్ అది ఆ సత్యాన్ని మీరు గుర్తారు అలా అదేవిధంగా అధికార శ్రీకృష్ణుడు మీమాంసక మత ఖండనాన్ని చేసుకున్నాడు మా నాయనగారు ఒకసారి ఒక ప్రశ్న అడిగారు నాకు నేను చెప్పాను మీకు మాట తగ్గకుండా మొత్తం భగవద్గీత భాష్యం మొత్తంలో శంకరులు ఏ మతాన్ని ఖండించారు అని అడిగారు అంటే నేను ఏదో చెప్పబోయా అది కరెక్ట్ మీమాంసక మతాన్ని ఖండించారు ఎందువల్ల ఎందుకంటే శ్రీకృష్ణుడు అతను చేసేది కాబట్టి చెప్తుంది ఆయన భాష్యం అంటే మరి శ్రీకృష్ణుడు చేసిన దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తారు కర్మ మీమాంసకుల యొక్క కర్మ సిద్ధాంతం అనేది పెద్ద దండయాత్ర బ్రహ్మసూత్ర భాష్యంలో దేన్ని ప్రధానంగా ఖండించారు అనేది సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రధానంగా ఖండించారు ఇది కొన్ని వ్యవస్థలు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఖండనట్టుకుంటుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఆ శ్లోకాన్ని చూడాల్సి ఉంటుంది ఆ శ్లోకం సాంఖ్యయోగంలో ఉంది దీని తర్వాత ఉంది సో కామాత్మాను స్వర్గపరాహ ఇత్యాది వ్యవస్థ తర్వాత త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవాజున అని వేదంలో ఉండే కర్మకాండల గురించి ప్రస్తావించి ఆ కర్మకాండలో ఉండే కామ్యకర్మలని విడదీసి ఈ కామ్యకర్మలకు నువ్వు దూరంగా ఉండమంటూ చెప్పి నిత్యకర్మానుష్ఠానం చేయమని ఆ సందర్భంలో చెప్పారు ఈ శ్లోకాన్ని సందర్భాన్ని విడిచిపెట్టకూడదు ప్రకరణం చాలా ఇంపార్టెంట్ తర్వాత అధికార శబ్ద కాబట్టి మీమాంసక మత సందర్భంలో దాన్ని ఖండిస్తూ చెప్పిన మాట మీమాంసక యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఫలాన్ని బట్టి కర్మలు చేయాలని మీమాంసక మతం యొక్క మౌలికమైన సిద్ధాంతం మౌలికమైన సిద్ధాంతం ఫలాన్ని బట్టి కర్మలు చేయాలని తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ ఫలంలో భోగం అమ్మ తప్పిస్తే కర్మలో భోగం లేదు దుఃఖమే ఉంది అని వాళ్ళు అలా రాసుకున్నారు కర్మ దుఃఖరూపం అని రాసుకున్నారు మీరు మీమాంసక పుస్తకాలు తీసుకొస్తే మీకు కొత్త వచ్చినట్టే కనపడతాయి అలా రాసుకున్నారు ఇప్పుడు ఎవడైనా కర్మలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడనుకోండి పాఠం చెప్తే నాకు ఎంజాయ్మెంట్ వచ్చిందనుకోండి అది దాన్ని మీమాంసకులు దాన్ని గుర్తించలేదు వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారంటే కర్మ దుఃఖమయము దుఃఖరూపము కొలు ఉంచి శ్రమ ఉండాలి కర్మ వచ్చే ఫలంలోనే భోగం అని చెప్పారు వాళ్ళు అలా చెప్పారంటే వాళ్ళు చెప్పిన దాన్ని సమాజంలో ఉండే మా దృష్టికోణానికి అను వాళ్ళు చెప్పారు వాళ్ళేమీ మరో టైం చెప్పలేదు ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగం అడిగినా జీతం ఇచ్చినప్పుడు బాగుంటుందా పనిచేసేప్పుడు బాగుంటుందా అని మీరు అడగండి ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది మీరు ఒకసారి సికింద్రాబాద్ పోస్టాఫీస్కి వెళ్తే అక్కడ ఒక యంగ్ లేదీ కూర్చొని ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంఐ కవర్ రిజిస్టర్ చేయాలంటే ఆవిడ మీకేసే శత్రువుని చూసినట్టు చూస్తుంది నిద్రపోతూ ఉంటుంది శత్రువును చూసినట్టు చూస్తుంది చాలా విసుక్ ఉంటుంది విసుకునే ముప్పై రూపాయలు ఇవ్వండి అంటుంది ఇవ్వు ముప్పై రూపాయలు ఇవ్వంటుంది ఉన్నవాడు పెద్ద మనిషి ఉండొచ్చు అమర్యాద అనేది రూపాయలు ఇవ్వండి అసలు ఆ పాయింట్ మీద ఆమెతో దెబ్బలాడొచ్చు ఓన్లీలే మనకి ఎందుకు మనకు సహన కాబట్టి ముప్పై రూపాయలు యాభై ఐటమ్ ఇస్తే మళ్ళీ డైరెక్ట్ తోసేస్తుంది తీసుకోదు చెరితే అకే అంటుంది లోపల చెల్లరు ఉంటుంది ఈ రజం టెన్షన్ చెల్లరితే అంటుంది పోనీ ఆ ఇరవై రూపాయలకి స్టాంపులు అంటే స్టాంపులు ఎనిమిదిలో ఉంటుంది పో అంటుంది మొత్తాన్ని నీ పని చేయదు అవిడే జీతంతో చున్నప్పుడు మాత్రం ముఖం శాతంత అవుతుంది అంటే అభిప్రాయం ఏమిటంటే కర్మ దుఃఖ రూపము భోగము నీకు ఫలంలోనే ఉంది ఇది లోపదృష్టి ఆ దృష్టిలోనే మీమాంసకులు చెప్పారు వాడు చెప్పిందేం లేదు శ్రీకృష్ణుడు రెవల్యూషన్ అది ఆయన చెప్పింది ఏది సామాన్యానికి సామాన్యంగా దానికి విరుద్ధంగానే ఉండదు రెవల్యూషన్గా చెప్తాడు ఆయన ఆయన ఏమన్నాడంటే కర్మలో ఆనందం ఉంది వెతుక్కో ఫలం కోసం అరువులు చాచకు అని కాబట్టి అధికార శబ్దానికి అర్థం ఏంటంటే మీమాంసకుడు చెప్పిన అర్థం అధికార ఫల అది వాళ్ళ యొక్క నిర్వచనం అధికార విధి అని ఉంది మీమాంసకుల యొక్క విధి నిర్ణయంలో ఫల సంబంధాన్ని చెప్పే విధి జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అది జ్యోతిష్టోమనే కర్మను చెప్తోంది ఫలంతో ముడిపెట్టి చెప్తోంది ఇఫ్ యు వాంట స్వర్గ అని చెప్తోంది దానికి అధికార విధి అని పేరు చిత్రయా యజేత పశుకామ పశు సంపద కావాలన్నవాడు చిత్రాయాగం చేయాలి దానికి అధికార విధి పేరు దానికి అలా కాకుండా సోమేణ యజేత అని అనుకోండి దాంతో కర్మ ఫలం ఏముంది కర్మ చెప్పారు సోమయాగం చేయమని ఫలం ఏం చెప్పలేదుగా దాన్ని అధికార విధి అంటారు అది మరో మరో పేరు ఏదో ఆ పూర్వ విధను మరో తన అధికార విధి అని ఫల సంబంధ ఆర్థంలో వాడాడు శ్రీకృష్ణుడు నువ్వు కర్మతో సంబంధం పెట్టుకోగానే ఫలంతో సంబంధం పెట్టుకోకు అని భోక్తృత్వ నిరాకరణం చేయనున్నాడు భోక్తృత్వ నిరాకరణం చేస్తే అంటే దీనికోసం మీరు గృహస్థ అయిపోయి సన్యాసం గుర్తుకోరా గృహస్థిగా ఉండి భోక్తృత్వ నిరాకరణం చేయొచ్చు చెయ్యాలి చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ కర్మబంధం వదిలిపోయింది మిగిలిన ఫిఫ్టీ క్రమంగా వదిలిపోతుంది మీరు జీవనం ముక్తులుగా దీనికి ద్రావిడ ప్రాణాయామం లాగా ద్రావిడ ప్రాణాయామం ఉంటారు ముక్క ఎక్కడ ఉన్నప్పుడు ఇది ముక్క అని చెప్తాడు ముందు వాడు ఏం చేస్తాడంటే కర్మత్యాగం చేస్తాడు తలకిందులు కర్మ ఫలత్యాగం చేయరా అంటే కర్మఫలత్యాగం చేయడు కర్మత్యాగం చేస్తాడు కర్తృత్వ త్యాగం చేయడు కర్మత్యాగమే చేస్తాడు ఆ కర్మత్యాగాన్ని ఒక రిచువల్ కింద మారుస్తాడు ఒక రిచువల్ చేస్తాడు రిచువల్ చేసి రిచువల్స్ని వదిలిపెడతాడు ఒక వైదికమైన పద్ధతి గ్రజాహోమము ఇవే అవి ఉంటాయి రిచువల్ చేసి రిచువల్స్ని వదిలిపెడతాడు వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటాడు సన్యాసం తీసుకుంటే వీడి డ్యూటీస్ నుంచి విముక్తి లేకుతాడు డ్యూటీస్ అంటే సంధ్యావందనము ఇచ్చాది తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం ఇటువంటి డ్యూటీస్ నుంచి విముక్తి లేకపోతాడు తర్వాత బిల్లులు అవి కట్టలేదని అదొక బ్రాంచ్ ఎలాగో కట్టాలి ఫైనల్గా బిల్లు కట్టాలి ఎలాగెట్టకపోవడో కాబట్టి ఇప్పుడు హృషికేశ్ పైన కేవ్స్ ఉంటాయి ఆ కేవ్స్లో ఎలక్ట్రిసిటీ పెట్టించుకుంటారు దానికి బిల్లు కట్టాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ కాకపోతే పెట్రో మాక్స్ ఆ పెట్రో మాక్స్ లెట్ కిరసనాలు కిరసనాయలకి రేషన్ కార్డు అవసరం అవుతుంది రేషన్ కార్డు అప్లై చేసి చూసుకుంటారు ఏవైంది అక్కడికి అదే అయింది కదా కాబట్టి సో ఆశ్రమ రూప సన్యాసం ఆశ్రమ రూప సన్యాసం ఇది దీంట్లో కర్మలను త్యాగం చేయటం త్యాగం చేస్తే ఏవైంది అక్కడికి చాలా ఫ్రీ టైం దొరికింది మనస్సు ఫ్రీ అవుతుంది టైం మాటలా ఉన్న దానికి ఉండే విశిష్టత దానికి ఉన్నది ఎందుకంటే జ్ఞానం కఠినమైనది మీరు ఈ జ్ఞానాన్ని చెప్పి నువ్వు కర్తవ్యం భోక్తవి కాదని చెప్పి మీరు ఎవ్వలని మెప్పించలేరు నేను చెప్తున్నాను నా మాట మీరు స్వీకరణ మీరందరూ బాగా వేదాంత శాస్త్రం బాగా అధ్యయనం చేసిన వారు మీరు ప్రేమగా పలుకుతారు కానీ నేను లోకం కలిగేవాడిని లోకంలో నువ్వు కర్తవ్యం కాదురా అంటే ఈయన ఇలాగే చెప్తాడు ఈ స్వామి ఒక్కడు ఇలా చెప్తూ ఉంటాడని నా మీద బోడంత కంప్లైంట్గా ఉంటూ నిజంగా ఉన్న విషయం చెప్తున్నా కాబట్టి ఇది చెప్పి మీరు ఎవ్వలని మెప్పించలేరు దీన్ని మెప్పించలేరు అలాగా నీకు సన్యాసం ఇస్తానరా నువ్వు సన్యాసం తీసుకో సన్యాసం తీసుకుంటే నువ్వు శ్రవణ మననాలు బాగా బలంగా చేయగలుగుతావు నిరంతరం ఈశ్వరుని ఆరాధించేయచ్చు అని అనిపిస్తుంది గృహస్థుగా ఉన్నవాడికి అలా అనిపిస్తుంది లేదా దాంతో దిగిన తర్వాత వీడు దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారిని చూశారు కదా పూజారి ఎటుంకేసి చూస్తూ ఉంటాడు పూజారి హీ టర్మ్స్ హిస్ బ్యాక్ టువర్డ్స్ గాడ్ అండ్ ఫేస్ టువర్డ్స్ ద పీపుల్ అవి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ అధికారులు వచ్చారా ధనవంతులు వచ్చారా బేదవాళ్ళు వచ్చారా అడ్డగొట్టువాడు వచ్చాడా నిలువు బొట్టువాడు వచ్చాడా ఇవన్నీ చూస్తూ ఉంటాడు వచ్చిన వాళ్ళు పురుషులు వచ్చారా స్త్రీలు వచ్చారా ఇవన్నీ చూస్తూ ఉంటాడు సంసారాన్ని చూస్తూ ఉంటాడు బ్యాక్ టర్న్ టువర్డ్స్ ఈశ్వర్ కాబట్టి పూజారిగా ఉంటే నిరంతరం దేవుడితోటి సంబంధం వస్తుందన్నది భ్రాంతే కదా అది కాబట్టి కనుక ఆశ్రమరూప సన్యాసం ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ పార్తులేటివ్ జ్ఞానాన్ని ఏమీ లేదు ఇట్ కెన్ బీ ఏ పార్పులేటివ్ జ్ఞానం ఇట్ కెన్ బీ ఆ పొటెన్షియల్ ఉంది దానికి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వాడికి డాక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉంది ఎస్ అది ఆశ్రమరూప సన్యాసం ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ జ్ఞానం నేను పొందేస్తాను నీకేమిటి అభ్యంతరం అంటలేదు అని అంటలేదు నేను ఆశ్రమరూప సన్యాసం తీసుకుంటాను అని అంటున్నాడు అంటే కృష్ణుడు అంటున్నాడు ఆశ్రమరూప సన్యాసం వద్దురా నువ్వు ఈ జ్ఞానాన్ని ప్లాన్ చెయ్యి ఆశ్రమరూప సన్యాసం వద్దు నీకు ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద గోలలో యుద్ధంలో ఒకళ్ళనొహళ్ళు తిట్టుకుంటూ కాలుష్యాలు ద్వేషాలు పెంచుకుని ఉన్న సమయంలో నువ్వు ఆశ్రమం తీసుకుంటే తీరా వెళ్ళి శ్రీకృష్ణుడు కూర్చొని దుర్యోధను తిట్టుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది కాబట్టి మనస్సు కొంత వాటికి అతీతంగా వెళ్ళినప్పుడు ఆశ్రమ రూప సన్యాసం కానీ ఈ సందర్భంలో వద్దు నీకు అంచేత నువ్వు చక్కగా కర్మయోగానుష్ఠానమే చేసుకో భక్తృత్వ త్యాగంతో మొదలుపెట్టు అని ఆయన చెప్పి నాటి దట్ ఈస్ అది ఆ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు అర్జునుడు ఈ మార్గంలో వద్దని చెప్పలేదు శ్రీకృష్ణుడు జ్ఞానేన కర్మత్యాగ అనే మార్గం వద్దని చెప్పలేదు పైగా అదే చేయమని చెప్పాడు అది వద్దు నేను ఇది పట్టుకుంటానంటాడు ఇది పట్టుకుంటు కానీ కానీ ఇప్పుడు వద్దని శ్రీకృష్ణుడు అంటాడు యుద్ధరంగంలో కూర్చుని ఇది పట్టుకుంటానంటాడు ఏమిటండి మీద కూర్చోవలసిన వాడు కాశీ యాత్ర చేస్తానంటే మన వాళ్ళు ఏం చెప్తారు వద్దని చెప్తారు ఎందుకంటే అది టైం కాదు దానికి అదేదో హనీమూన్కో ఏదోకో వెళ్ళాలి కానీ పెళ్లి చేసేసుకునే కాశీ వెళ్తానంటాడు వెరమోహం కాశీ వెళ్ళి టైం వస్తుంది అప్పుడు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా నీకిప్పుడు వద్దురా హృషికేశ సన్యాసం వద్దు నీకు నువ్వు ఈ జ్ఞానం పట్టుకొని ఈ పన్ను నువ్వు చేసుకో అని చెప్తున్నాడు ఆయన దట్ ఈస్ ది సీక్వెన్స్ యూ గాట్ ది పాయింట్ నవ్ యు రీడర్ ఇది ఆయన ఎంత చెప్పినా అర్జునుడు దాన్ని తప్పుగానే అర్థం చేసుకుని ఆయన ఇది చెప్తూ ఉంటాడు కర్మని అని ఇదంతా ఉంటాడు వాడు ఈ చెప్పినంత పెడ పెట్టి ఆట ఉంటాడు అర్జున్ నీకు ఆ కాంప్లెక్స్ అర్థమైంది కదా ఎరునా కర్మన్విద్ధిన్ సర్వాఖిలం పాఠ జ్ఞానాకర్మాగసన్యస్తకర్మాణం ఇేతైర్వచనైక సన్నోచ మీ దగ్గర భాష్య పుస్తకం లేదు గీత భాష్యం ఉందా ఉంది కదా లేదు లేదు ఓకే సో ఇత్యేతై వచనై ఈ వచనాలతోటి శ్రీకృష్ణుడు ఇంతకుముందు బోధించాడు ఆ వచనాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో యోగ సన్యస్త కర్మాణం ఇందాక యోగ శబ్దానికి కర్మయోగం అని చెప్పాను ఇప్పుడు యోగ శబ్దానికి జ్ఞానం అనర్థం ఆ సందర్భాన్ని బట్టి నువ్వు కర్మలని సన్యాసాశ్రమం తీసుకుని కాషాయం కట్టుకుని విడిచిపెట్టడం కాదు అలా వద్దు అలా వద్దు అలా చేసి వాళ్ళు చేస్తారు నువ్వు అలా చేయటంలో కష్టం ఉంది దుఃఖం ఆపుతూ మయోగత సో సన్యాసము కష్టం అయ్యాలి కొంత యోగా యోగ కొంత కర్మయోగానుష్ఠానము అది చేసి ఆ తర్వాత సన్యాసానికి వెళ్తే అది శోభిస్తుంది కొంత మెడిటేషన్ అది చేయడం అలవాటు ఉంది సాంసారికమైన వ్యరక్తిగలవాడికి సన్యాసం అంటే అది శోభనిస్తుంది అంతేగాని ఊరికి ముందు సన్యాసం సన్యాసం అంటే అది వర్కౌట్ సో ఆ సన్యాసం వద్దు నీకు నువ్వు కర్మ సన్యాసం ఆ రకమైన కర్మ సన్యాసం వద్దు నువ్వు యోగ సన్యస్త కర్మాను కర్మలు విధులు నేను విధులు కర్మలు విదిలిపెట్టే మార్గాలు రెండు ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇది జ్ఞాన మార్గం జ్ఞానేన కర్మ త్యాగ జ్ఞానం ద్వారా కర్మని విడిచిపెట్టడం సో జ్ఞానం ద్వారా కర్మను విడిచిపెట్టడం అంటే ఏటో తెలిసిన నా స్వరూపమునందు కర్మ లేదు అని తెలుసుకోరు అంతే కదా మరి జ్ఞానం అంటే అలాగే ఉంటుంది కదా అది దాన్ని యోగ సన్యస్త కర్మా అని చెప్పాడు ఆయన ఆ విధంగా జ్ఞానేన ఆయన చెప్పాడు దాంట్లో శ్రీ అర్జునుడి కృష్ణుకి బీజం ఏమిటంటే ఆ కర్మత్యాగం అన్నది పట్టుకుంటాడు జ్ఞానేన కర్మత్యాగం అన్నది కాకుండా కర్మత్యాగం అన్నది పట్టుకుంటాడు అదిగో కర్మత్యాగం చెప్పేవా లేదా నువ్వు అని మరి ఇప్పుడు మళ్ళీ కర్మ చేయమంటావు చెప్తున్నాను అని అంటాడు అనమాట కర్మత్యాగం అంటే కర్మ చేయటం మానేసే కర్మత్యాగం కాదు ఆయన చెప్తా యోగ సన్యస్త కర్మాను జ్ఞానం చేతన కర్మల్ని సన్యాసం చేసే పద్ధతి చెప్పాడు అది శంకరులు దానికి ఓ దృష్టాంతం ఇచ్చారు కామ్య కర్మ మొదలుపెట్టాడు ఆ కామికర్మ సగం చేశాడు సామీకృతే మనం చదివామి రెండో అధ్యాయంలో వస్తుంది సామీకృతే సామీకృతే సంస్కృత పద ప్రయోగం చాలా అందమైన ప్రయోగం సామీ అంటే సగం అవ్యేయం సామీకృతే సగం చేశాడు సగం చేశాక వాడికి దాని మీద కామన పోయింది కోరికపోయింది కోరికతో మొదలుపెట్టాడండి సగం చేశాక కోరికపోయింది కోరికపోతే ఇప్పుడు ఇప్పుడు వాడు ఆ కర్మను ఏం చేయాలి పూర్తి దాన్ని మిగిలిపెట్టకూడదు పూర్తి చేసేయమన్నారు ఆ పూర్తి చేసే మిగిలిన సగం సమయంలో ఆ కర్మ అది కామ్యకర్మ అనాలా దాన్ని ఏమనాలి కామ్యకర్మ అని అనకూడదు ఎందుకంటే కామన్ లేదు కాదు అక్కడ ఏది త్యాగం చేసినట్టు కామ్యకర్మ అనే అంశంలో కర్మని త్యాగం చేసినట్ట కామ్యాన్ని త్యాగం చేసినట్ట కామ్యాన్ని త్యాగం చేసినట్ట అంతే దాన్ని యోగ సన్యాసుల కర్మ శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్మలో కామనని త్యాగంజ్ చేయమంటాడు కర్మని అట్టి పెట్టుకోవాలి దాన్ని ఛాలెంజ్ చేయక కర్మని ఛాలెంజ్ చేసి కూర్చుంటే మనుషులు జడులుగా తయారవుతారు కర్మను త్యాగం చేయకుండా నువ్వు చేయాల్సిన కర్తవ్యకర్మను చేసుకోవాలి కామనను త్యాగం చేయాలి తర్వాత కర్తను నేను అనే అహంకారము అంటారు అహంకరోమి అహంకారా దాన్ని ఛాలెంజ్ కర్మను ఎందుకు ఛాలెంజ్ చేయటం ఏదో పాఠం చెప్తున్నావు అనుకోండి పాఠం చెప్పడం మానేస్తే మోక్షం వస్తుందండి ఎవరు చెప్పారు అలాగా ఆ పాఠం చెప్పేప్పుడు దాని మీద ఏదైనా స్వలాభాపేక్షతో చెప్తున్నారనుకోండి అది మానే దాని నుంచి బయటపడగలవేమో చూడు ట్రై ట్రై చేయాలంటే తర్వాత ఇదంతా చెప్పేసి నేనే నేనే సమాజాన్ని అంతా ఉద్ధరించేస్తున్నాను ఒక ఆయన శంకర భగవత్పాదులకు మళ్ళీ లోకంలో ప్రత్యాత్ తీసుకురావటం కోసమే నేను కూనుకున్నానండి అంటాడు ఎంత అహంకారం తెలియని శంకరాచార్యులకి మనం ప్రఖ్యాతి తీసుకొస్తామా శంకరాచార్యులు చెప్పిన దాన్ని చదువుకుని మనం కృతార్థం అవ్వాలి కానీ మనం ప్రఖ్యాతి తీసుకురావడం ఇది లోక దృష్టి అలా ఉంటుంది ఇది సమాజిక ఉద్ధారక్ అలా అంటారు సమాజోద్ధరణ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మేము సమాజాన్ని ఉద్ధరిస్తామంటాం సమాజాన్ని ఉద్ధరించాలంటే ముందు తాను తాను ఉద్ధరింపబడి ఉండాలి కదా వాళ్ళు సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తారు తాను ఉద్ధరించబడకుండా కాబట్టి ఎనీవే కనుక కర్మ త్యాగం కాదు చేయాల్సింది కామనా త్యాగం చేయాలి అని శ్రీకృష్ణు యొక్క మార్గం అలా ఉంది దీన్ని ఆయన కాదండదు అంటే దానికి ఎంఫసిస్ తప్పు ఇచ్చి దాన్ని సెకండ్ ప్లేస్ లో పెడతారు మనం చూడబోతున్నాం అదంతా కూడా చత్వైన సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత నిత్యనైన వచనైన కర్మానుష్ఠాన లక్షణం అనుతిష్టవాడ భాష్యం కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుందండి రెండు మూడు క్లాసులు ఎందుకంటే కొంచెం ఈ రెండింటికి సంబంధించిన చర్చ బలంగా చేస్తారు భాష్యకారులు నేను ఆ చర్చ చూశాను ఇంకా అవసరమా కాదా అవసరం కాదనుకుంటే స్కిప్ చేద్దాం నాకు అనిపించింది బాగుంది చర్చ చేస్తే ఇంకా ఏం చెప్పాడు ఏనం సంశయం చెప్లా అంటే ఈ సంశయాన్ని పక్కన పారేసి పారద్రోణి ఏమిటి నేను ఈ కర్మను చేయాలక్కర్లేదా అనే సంశయాన్ని పక్కన పెట్టేసి ఆతిష్ట యోగం ఆతిష్ట కర్మయోగాన్ని అనుష్ఠించు కర్మని అనుష్ఠించట్లేదే అంటే ఏమిటి నిష్కామంగా నిష్కామ కర్మయోగాన్ని చేయటం ప్రారంభించు ఉత్తిష్ఠ లేచి నిలబడు అలాగా కూలబడి ఉన్నాడు అర్జునుడు వ్రతంలో కూలబడి ఉన్నాడు సో ఉత్తిష్ట లేచి నిలబడ అలా నిరుత్సాహంగా ఉండకు అని చెప్పాడు ఆ చెప్పిన దాన్ని బట్టి ఏమనిపిస్తోంది ఇచ్చేనైనా వచ్చినైనా యోగాన్ని చేయమన్నాడు యోగం అంటే అక్కడ యోగం అంటే ఏమిటి కర్మానుష్ఠాన లక్షణం యోగం ఆ యోగ శబ్దానికి అర్థం కర్మను అనుష్ఠించే యోగం అంటే కర్మయోగము దానికి సింపుల్ కర్మానుష్ఠాన యోగం కర్మని అనుష్ఠించుతా అనే యోగం అందులో మధ్యమ పదాన్ని తీసేయండి కర్మయోగం సో అటువంటి కర్మయోగా కర్మయోగాన్ని అనుష్ఠించుకో అని ఆయన చెప్పినట్టుగా మనకు కనపడుతోంది కాబట్టి ఈ రెండుకి ఈ రెండు వాక్యాలని ఈ రెండు సెట్ ఆఫ్ ద సెంటెన్సెస్ జ్ఞానానికి బాగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెంటెన్సెస్ ఎన్ని కోర్ట్ చేశారో చూడండి నాలుగో అధ్యాయంలోనే ఒక డజన్ సెంటెన్స్ కోర్టు చేశారు అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ నువ్వు కర్మయోగాన్ని జాగ్రత్తగా అనుష్టించమని చెప్పాడు అది సూపర్ఫిషియల్ గా చేసి నన్ను కర్మ చేయమంటున్నాడు నన్ను జ్ఞానం నుంచి దూరం పెడుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ మార్గం చూస్తే ఇక్కడ కర్మ చేస్తూ జ్ఞానంలోకి వెళ్ళే మార్గం అది తెలుసుకోలేక ఆ విధంగా అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఆ ప్రశ్న వేయడానికి ముందు అతను లోపల కన్ఫ్యూజ్ అయ్యి ఉండాలి లేకపోతే ప్రశ్న ఎందుకు ఈ రెండు వాక్యాలని సూపర్ఫిషియల్గా పై పైన చూసినప్పుడు ఈ రెండు విరుద్ధములైన మార్గాలను చూపిస్తున్నాయని దాంట్లో జ్ఞానమార్గం శ్రేష్ఠం కదా కర్మ మార్గంలో పెడుతున్నాడు ఏమిటి వీడు నన్ను అని అనే ఒక శంకతోటి అడుగుతున్నాడు అనమాట అదే అంటారాయన ఉభయనుష్ఠాన కర్మసన్యాసో స్థితిగతి స్థితిగతివత్ పరస్పరవిరోధాత్కైనా సహకర్తు అశక్యవాత్ ళభేదన అనుష్ఠాన విధానాభావాత్ అర్థాబేత అన్యతర కర్తవ్యత ప్రాప్త సత్యాం ఓకే అక్కడికి సతిసప్తమే మిగిలిన వాక్యం తర్వాత చూద్దాం సో ఉభయం ఇక్కడ రెండు ఉన్నాయి ఏమిటి ఒకటిది కర్మ చేసుకోండి కర్మానుష్ఠానం రెండవది కర్మ సన్యాసం రెండు రెండిట్లోనూ కూడా కర్మ అనే మాట ఉంది మీరు గమనించారో లేదో ఇది కర్మ త్యాగ అంటే కర్మ కదా ఇక్కడ కర్మ ఉంది అక్కడా కర్మ కానీ అక్కడ కర్మ కర్మ యథార్థంగా కర్మనే మానేయటం ఇక్కడ కర్మ సన్యాసం కర్మను మానేయరు కర్తృత్వ హోర్తృత్వ త్యాగం ఉంటుంది అంటే జ్ఞానం ఇది కాబట్టి కర్మ సన్యాసము కర్మయోగము రెండున్నాయి ఆ లోతుపాతులు పక్కన పెట్టి రెండు ఉన్నాయి మన ముందు పెడుతాం ఏమున్నాయి కర్మానుష్ఠానము కర్మ త్యాగము ఈ రెండు ఎలా ఉన్నాయి వాటికేసి చూస్తే ఎలా ఉంది కర్మ త్యాగము కర్మానుష్ఠానము అంటే ఒకడిని ఒక నిలబడని చెప్పి ఇంకొకరిని అలా వెళ్ళిరా చెప్తే ఆ ఇద్దరు చేస్తున్న పనులు వేరువేరుగా అన్నట్టు మనకు కనపడుతోంది స్థితి గతి గతి స్థితి అంటే నిలబడ్డం గతి అంటే వెళ్ళటం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఇద్దరు వేరువేరు మనుషులకి ఒకటికి స్థితిని ఇంకొకటికి గతిని బోధించవచ్చు కానీ ఒకే మనిషిని ఉండు వెళ్ళు అని చెప్పారు అనుకోండి ఎలాగా ఒకే మనిషి ఒకేసారి చేయలేడు ఉంటే వెళ్ళలేడు వెళ్తే ఉండలేడు పోనీ పది నుంచి పదకొండు దాకా ఉండి పదకొండు నుంచి పన్నెండు దాకా వెళ్ళు అని చెప్తే పర్వాలేదు కానీ అలా చెప్పలేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడ అలా ఏ అర్జున ఇప్పుడు ఈ వయస్సులో నువ్వు కర్మంచే తర్వాత వయస్సులో సన్యాసం తీసుకోవాలని అలా చెప్పలేదు అలా చెప్తున్నట్టు లేదు స్థూలంగా చూస్తే కాబట్టి కాల ఒక కాలంలో కర్మయోగం చేయి మరో కాలంలో జ్ఞానయోగం చేయ అని విధించినట్టుగా శ్రీకృష్ణుడు సందేశాన్ని ఇచ్చినట్టుగా మనకి దాఖలాలు కనపడటం కొన్ని ధర్మాల్లో అలా వచ్చింది ముఖ్యంగా బౌద్ధ ధర్మంలో బుద్ధుడు ఏం చెప్పాడో చెప్పాడు బుద్ధుడి తరువాతి కాలంలో బౌద్ధ ధర్మంలో సన్యాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు కర్మ సన్యాసం అంటే ఇంకా ఆశ్రమ రూప సన్యాసం వెళ్ళిపోయి సన్యాసులు అయిపోవటం శ్రమణకులు అని అంటారు వాళ్ళని వెళ్ళిపోయి సాధువులు అయిపోవటం అందరూ వెళ్ళిపోయి సాధువులు అయిపోవడమే ఆడాళ్ళు యంగ్ ఓల్డ్ మిడిల్ ఏజ్ అన్ని వాళ్ళు బ్రహ్మచారులు గృహస్థులు అందరూ వెళ్ళిపోయి సాధువులు అయిపోవడమే ఒక స్కీమ్ లాగా వచ్చింది దాంతో మీకు గృహస్థ వ్యవహారం నడవదు సమాజ వ్యవహారం నడవదు ఏ వ్యవహారం నడవదు కొన్ని వ్యవహారం నడవడం ఇంపార్టెంట్ కాదు ఈ వెళ్ళిన వాళ్ళు ఈ వ్యవహారాలన్నింటినీ అక్కడికి పట్టుకుపోతాం సన్యాసం అని ఈ సన్యాసం అంటే ఏమిటి లోకల్ వ్యవహార త్యాగం కదా వీళ్ళు ఈ లోక వ్యవహార త్యాగం ఏదైతే త్యాగం చేసేసారో దాన్ని అక్కడ దాని దాని నమూనాను అక్కడ క్రియేట్ చేసి పారుస్తాం మేము ఆ సినిమాల్లో ఒకరితో ఒకరితో దెబ్బలాడుకుంటూ ఒక ఆక్షేపం మీకు నేను ఉన్న సత్యంజీత వీళ్ళ మీద వాళ్ళకసో వాళ్ళ మీద ఇంకోళ్ళకసో వీడి వీడు తక్కువ వాడు ఎక్కువ ఇలా ఇదే ఈ ఆశ్రమాల్లో ఇదే పని ఎందుకని వ్యవహారాన్ని విడిచిపెట్టేసి వెళ్ళేదే కానీ ఆ రాగద్వేషాలు వ్యవహారానికి మూలం రాగద్వేషాలు వాటిని విదిలిపెట్టలేకపోతే ఈ వ్యవహారం వదిలిపెట్టేదే ఇంకో వ్యవహారం మొదలు సో ఆ వ్యవహారంలో పడతాడు అన్నారు ఎనీవే కాబట్టి ఒకే వ్యక్తి రెండూ చేయలేడు ఏకకాలంలో వేరువేరు అసలు ఈ బౌద్ధ ధర్మంలో ఏమైంది ఈ బౌద్ధారామాలన్నీ కూడా చాలా అసంగతంగా తయారయ్యి ఆఖరికి బౌద్ధారామములంటే జనాలకి ఏ భావం పుట్టే పరిస్థితి వచ్చి బౌద్ధ మతమే భారతదేశం నుంచి అంతరించాలి అలాంటి సమస్య వచ్చింది తర్వాత దాన్ని గమనించి తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలం సన్యాసిగా ఉంటే సరిపడుతుంది తర్వాత మళ్ళీ గృహస్థిగా వెళ్ళిపోవచ్చు అలాంటిది ఒకటి పెట్టుకున్నారు అంకైతే ఇప్పటికీ థాయిలాండ్ కంబోడియా మొదలైన దేశాల్లో ఎలాగైతే ఇజ్రాయేల్ దేశంలో రెండేళ్లు ఆర్మీలో పనిచేయాలి ప్రతి వాడు అలా ఉంటాయో రెండేళ్ళు అది ఇజ్రాయేల్ దేశకు రూల్ అది రెండేళ్ళు తప్పనిసరిగా ఆర్మీలో చేయాల్సి ఉంటుంది తర్వాత నువ్వేం చేసుకున్నా సరే అదేవిధంగా థాయిలాండ్ కంబోడియా మొదలైనటువంటి బౌద్ధ దేశాల్లో ఆ ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన కుటుంబాల్లో ప్రతి వ్యక్తి కూడా ఒక సంవత్సర కాలం సన్యాసిగా ఉండాలి కాబట్టి వీడు చూసి చూసుకుంటాడు ప్లాన్లో ఒకడు ఇరవై ఏడు ఏటా పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి సరే ఈ సంవత్సరం పూర్తి చేసి వచ్చేద్దామని అక్కడికి పోతాడు పరీక్ష పాస్ అయిన వాడు చదువుకుంటూ ఉంటాడు పరీక్షలు వదిలిన వాడు ఆ సంవత్సరం పూర్తి చేసి వచ్చేదో బిజినెస్ ఏదో ఈ ఆశ్రమాల్లో మీకు మనుషులు కనపడతారు వాళ్ళు ఎలా వస్తారంటే బై డిఫాల్ట్ అక్కడికి వస్తారు ఇప్పుడు మాకు అక్కడ అమెరికాలో హై రన్ ఫైర్ సిస్టమ్ ఉద్యోగానికి తీసుకుంటారు ఫైర్కి ఇస్తారు శుక్రవారం నాడు ఫైర్ చేస్తారు శనివారం ఆదివారం వీకెండ్ శుక్రవారం పొద్దున్న పేపర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు ఫైర్ విత్ ఇన్ టూ అవర్స్ ఫైర్ చేస్తారు మీకు వన్ మంత్ నోటీస్ ఇవ్వాలంటే ఆ నోటీస్ని శాలరీ రూపంలో ఇస్తాడని తప్పిస్తే టైం రూపంగా ఇవ్వడం ఎవరు కూడా టైం రూపంగా ఇవ్వడం కొత్త బిట్వీన్ జాబ్స్ అంటారు వాళ్ళు జాబ్ పోయిందనరు నాకు జాబ్ పోయింది నేను నిరుద్యోగిగా ఉన్నాను ఎవడో చెప్పడం ఐమ్ ఇన్ బిట్వీన్ జాబ్స్ అని అంటాడు అంటే ఇంగ్ జాబ్ అయితే ఇంకా జాబ్ లేకుండా ఉండాలని అర్థం సో ఇప్పుడు నేను ఉపవాసం చేస్తున్నాను అన్నట్టు రే ఇప్పుడు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశాను రాత్రి మళ్ళీ భోజనం చేస్తాను మధ్యలో ఉపవాసం చేస్తున్నాను అన్నట్టుగా సో అలా ఇన్ బిట్వీన్ జాబ్స్ ఓ జాబ్ పోయింది ఒక జాబ్ వస్తుంది అప్లికేషన్స్ పెడుతున్నాం వస్తుంది ఈ లోపల ఏవో ఇంటి పనులు ఆ పనులు ఈ పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉండి ఉపనిషత్తు బాగుండాలి ఈ కాలక్షేపం బాగానే ఉంటుంది అలాంటి వాళ్ళు మాకు తగులుతూ ఉంటారు వాళ్ళు ఆశ్రమంలో వాళ్ళు చదువుతున్నారంటే దాని మీద ఉండే ప్రేమతో చదువుతున్నారా ఎందుకు వచ్చారు మళ్ళీ జాబు రాగానే వెళ్ళిపోతారు పాఠం అయిపోయిన వెంటనే వెళ్ళి ఇంటర్నెట్ ముందు కూర్చుని ఆ జాబులు చూసుకుంటూ ఉంటారు అలాగే సో ఈ విధంగా మీకు అనేక కాబట్టి కాలభేదానికి చేతను ఓ కాలంలో ఇది ఓ కాలంలో అది అలా అనుష్ఠించమని చెప్పలేను అర్జునుడికి కాబట్టి మీకు విరోధం స్పష్టంగా కనపడుతోంది ఇలా అర్థం చేసుకుంటే విరోధం లేదు అలా అర్థం చేసుకుంటే మీకు విరోధం కనపడుతుంది అక్కడ కర్మానుష్ఠానము కర్మత్యాగము భిన్న భిన్నాలుగా ఉన్నాయి అక్కడ శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు వాడు అలా అర్థం చేసుకుంటాడు మీకు అట్లా ఎలా తెలిసిందండి అలా దాని అర్జునుని ప్రశ్నని పోషిస్తున్నారు అర్జునుడి ప్రశ్నకి ఉండే లాజిక్ని చెప్తున్నారు ఈ రెండు విడివిడిగా చేయాల్సినవి కాలభేదం చేతను చేయాల్సినది కుదరట్లేదు అప్పుడేమవుతుందంటే ఏతయో అన్యతర కర్తవ్యతా ప్రాప్తూ సత్యాం శాస్త్రంలో మీమాంసక నిర్ణయం ప్రకారం పోతున్నారు శంకర్లు మీమాంసక మతానుసారంగా మీమాంసక మతంలో సిద్ధాంతం ఏమిటంటే స్థితి గతి పరస్పర విరుద్ధములైనవి రెండింటినీ కనుక విధిస్తే వికల్పం చెప్పారు అర్థమైందండి ఇది కానీ అది కానీ దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఏమిటంటే దితేజుహోతి అనుదితేజుహోతి అది ఒక దృష్టాంత సూర్యుడు ఉదయించాక హోమం చేయమని ఒక మాట ఉంది ఉదయించకుండా హోమం చేయమని ఇంకో మాట ఉంది పరస్పరం విరుద్ధాలుగా ఉన్నాయి కానీ కాబట్టి ఒకే మనిషి రెండు చేయలేడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటుగానే అటుగానే వికల్పం చెప్పారు వికల్పం అంటే ఆల్టర్నేట్గా నేను ఇష్టం నీకు ఏది నచ్చుతుందో చూస్ చేసుకుని అది చేసుకో చూజ్ వన్ ఆఫ్ ద నేను ఉదయం చేసి ఉదయించేక చేసుకుంటాను అని చూసేసి ఇంకా ఇంకా అదే చేసుకోవాలి అలాగే దాన్ని కట్టుబడి ఒక డిసిప్లిన్గా ఉండాలి మరొకటి ఉదయించకముందు చేసుకుంటాను అన్నప్పుడు వాడి డిసిప్లిన్ వాడితే అలాగే వికల్పం చెప్పేసారు అలాగే ఇంకొకటి ఉంది షోడశనం గురణ్ అతిరాత్రే షోడశనంగు రుణ్ణాతి నాతి రాత్రే షోడశనం గృణ్ హాతి అని రెండు వాక్యాలు ఉన్నాయి యజ్ఞం ఉంది షోడశి అనే ఒక గ్రహం గ్రహం అంటే ఈ గ్రహాలు కాదు అదొక పాత్ర ఆ పాత్రతోటి హోమం చేయాలా వద్దా అతిరాత్ర యాగంలో చెయ్యాలి అని ఒక వాక్యం చేయొద్దు ఇంకో వాక్యం ఇప్పుడు ఏం అంటే నువ్వు చూ నువ్వు చూసి చేసుకో వికల్పం నువ్వు చేయనైనా చేయొచ్చు మానేనైనా మానేయచ్చు ఇవి చూసు అలాగే ఇప్పుడు కర్మత్యాగం చెయ్యి అని ఒక చెప్పాడు అర్జునుడు వైపు నుంచి మాట్లాడుతున్నా కర్మని చేయమని ఇంకోవైపు చెప్పాడు రెండు పరస్పర విరుద్ధాలు చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు చూసి చేసుకోవాలి ఈ రెండింట్లో ఏదో చూస్ చేసుకోవాలి చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు రెండు ఇచ్చి ఏదైనా ఒకటి తీసుకోవాలనుకోండి దాంట్లో మంచిదడు తీసుకుంటారు కాబట్టి వికల్పం వచ్చింది ఇప్పుడు మనకి అన్యతర కర్తవ్యత ప్రాప్తవు సత్యాం ఇది కానీ అది కానీ టేకప్ చేసుకోవచ్చు అనే వికల్పం వచ్చి వచ్చి ప్రాప్తము కాదా తర్వాత ఎత్ ప్రశస్యతరమేతయో కర్మానుష్ఠాన కర్మ సన్యాసో నేతరత్వం మన్యమాన ప్రశస్యత్సయా అర్జున ఉన్యాసం కర్మణ ఇలాది అర్జునుడు తనలో తాను ఆలోచించుకున్నాడు అని అర్జునుడు యొక్క మనస్థితిని శంకరుడు వర్ణిస్తున్నాడు ఎందుకంటే అర్జునుడు వేసిన ప్రశ్నని మనం నిలబెట్టాలి ఆ ప్రశ్న తప్పది అని మీరు నిరూపించేశారనుకోండి అప్పుడు ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ఆ ప్రశ్న ఆ శ్లోకం చదివి ఏం చేస్తారు ఆ ప్రశ్న వాడి తరఫు నుంచి కరెక్టే అని మనం చెప్పాలి అది కాబట్టి అర్జునుడు ఏమనుకున్నాడు ఇదేంటి ఇలా చెప్పాడప్పుడు కర్మ త్యాగం చేయమన్నాడే కానీ మళ్ళీ కర్మ చేయమన్నాడే కాబట్టి రెండింటినీ విధించేదంటే అర్థం దీనికి వికల్పం ఐ కెన్ చూస్ దిస్ ఆర్ దాట్ అయితే ఈ రెండింట్లో ఏది మంచిదబ్బా ఏది మంచిదో మనకి తెలుసుకుంటే అదే తీసుకోవచ్చు కాబట్టి ఏకయోహ కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోహ ఎశస్యతరం రెండు గొప్పవే కానీ బా ఎక్కువ గొప్పదేది ఇప్పుడు మీకు మొన్న చెప్పాను వాళ్ళు ఏమంటాడంటే అదేదో శ్రీయంత్రం ఉంది ఈ శ్రీయంత్రాన్ని మీరింట్లో పెట్టుకుని పూర్తి చేసుకుంటే మీకు అన్నీ ఇంకా సకల సంపదలు కలుగుతాయి అలా లాటరీలు వచ్చేస్తూ ఉంటాయి శుభాలు కలిగిపోతూ ఉంటాయని అలాగేదో అడ్వర్టైజ్ చేస్తారు మరి అడ్వర్టైజ్ చేసి కూడా అలాగే చేస్తాడు కదా టీవీలో వచ్చి షియంట్రాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నాడంటే వాడు ఇంకేమి ఇంకేం చేస్తాడు అలాగే చేస్తాడు ఆ షియంట్రా అడ్వర్టైజ్ చేస్తారు దీని ఖరీదు వెయ్యి రూపాయలు అది అయిన వెంటనే డీలక్స్ సియంట్రం ఉంది అది ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి దానికి అది రెండు వేలని చెప్తాయి ఇప్పుడు మీరు ఏది కొనుక్కోవాలి మీరు డైలక్సే కొనుక్కోవాలనిపిస్తుంది కదా అలాగే ప్రశస్య తరం అంటే డైలక్స్ అని అర్థం ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చాయి కర్మానుష్ఠానం ఉన్నది కర్మ సన్యాసం రెండు మంచివే రెండు మోక్షానికి దారి తీసేవే కానీ ఈ రెండింట్లో నేను ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు కూడా పైగా వికల్పం అప్పుడు చూసి చేసుకునేప్పుడు మనకు అనుకూలమైంది వాటిల్లో శ్రేష్టమైనది చూసి చేసుకున్నాం కాబట్టి ఆ రెండింట్లో ఏది గొప్పో నేను చూసి చేసుకుంటా సపోజ్ ఆ రెండింటిలో ఏది గొప్పో నాకు తెలీదు అనుకోండి అప్పుడేం చేయాలి అప్పుడు ఆ రెండింటినీ చెప్పిన వాడినే అడగాలి ఎవయా ఈ రెండు నాకు చెప్పావు కదా వాటిల్లో ఏది గొప్పో నువ్వు చెప్పో ఆ తర్వాత సంగతి నేను చూస్తాను అని అడగాలక్కర్లేదా అడగాలి ఆ పనే చేస్తున్నాడు అది అని అది సంగతి కథ దీన్ని ఇంత జాగ్రత్తగా చెప్పకపోతే అంతా కన్ఫ్యూషన్ కర్మ కర్మయోగం కర్మఫలం కర్మ సన్యాసం కర్మత్యాగం అని ఎన్ని పదాలు వచ్చేస్తాయంటే ఫ్రేజులు పారాగ్రాఫ్లు వాక్యాలు గంటలు దొరికిపోతూ ఉంటే ఆఖరికి ఎవరికీ ఏమీ అర్థం కాదు ఎప్పటికీ కన్ఫ్యూషన్ ఉన్నాయి ఆత్మాసా అయినా కన్ఫ్యూజనే ఆరేళ్ళైనా కన్ఫ్యూజనే అది నేనేమంటానంటే భాష్యం చదవాలయా భాష్యం చదవడం శ్లోకాల మీద వేరంగం చేస్తారేమిటి భాష్యం చదవాలి భాష్యం మీకు అంత స్పష్టం అవుతుంది దీని మీద పూర్వపక్షం ఇంకా అర్జునుని ప్రశ్న మీద పూర్వపక్షం ప్రశ్నే తేం లేదు సమాధానం తర్వాత ఈ రశ్ మీద పూర్వపక్షం నను ఆత్మవిదానోగేన నిష్టా ప్రతిపిపాదయన్ పూర్వోదాహృతైర్వచనై భగవాన్ కర్మసన్యాసం సమవోచత్ నత్మజ్ఞ అత కర్మానుష్ఠాన కర్మసన్యాసో భిన్నపురుషవిషయ అన్యతరస్య యశస్వరస్ బుభుత్సయా అయ ప్రశ్న అనుపన్న అది బుక్ ఇప్పుడు శంకర్లు ఏమన్నారు అర్జునుడు వేసిన ప్రశ్న వాడి తరఫు అతని తరఫు నుంచి బానే ఉంది ఈ రెండింటిలో ఏది శ్రేష్టమో తెలుసుకుందామని అడుగుతున్నాడు పాపం అని అన్నారా అంటే పూర్వపక్ష పూర్వపక్షం అంటే వచ్చాడు పూర్వపక్షం ఎలా ఉంటుంది అర్జునుడి ప్రశ్న వేసిన ప్రశ్న బాగానే ఉందంటే పూర్వపక్షం ఎలా ఉంటుంది ఆ ప్రశ్న బాగులేదు అని ఉంటుంది ఇప్పుడు మనం అందరం కలిసి భాష్యకారులు అందరూ కలిసి అర్జునుడి ప్రశ్న బాగులేదు అని తేల్చారనుకోండి అప్పుడు అది ఆ భగవద్గీతకే మనం హాని కలపచ్చినట్టు ఎందుకంటే ఆ అర్థమైన ప్రశ్న బాగుండాలి దానికి కొంత లాజిక్ ఉండాలి ఆ ప్రశ్నకు ఒక కొంత మీనింగ్ ఉండాలి దాని మీద శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని అర్థం నువ్వు ప్రశ్నకే ముందు మూలఛేదం చేసి పెడితే ఆ సమాధానాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆ సమాధానాన్ని కాబట్టి ప్రశ్నను నిలబెట్టాలి ప్రశ్నని పాలు చేయకూడదు వాడు అడిగిన ప్రశ్నలో అజ్ఞానం ఉంటేనే ప్రశ్న వేస్తాడు కన్ఫ్యూషన్ ఉంటేనే ప్రశ్న వేస్తాడు ఆ కన్ఫ్యూషన్కి కూడా కొంత లాజిక్ ఉందా ఉంది ఆ మాత్రం కన్ఫ్యూషన్కి లాజిక్ ఉంది అని సూచించబోతున్నారు దీని మీద పూర్వపక్షి వచ్చాడు ఏమండి ఈ ప్రశ్న కుదరదండి అంటున్నాడు ప్రశ్న అనుపన్నహ అంటున్నాడు ఈ ప్రశ్న పొసగదు ఇది లాజికల్గా లేదు ఎందు ఎందువల్ల చూడండి శ్రీకృష్ణుడు కర్మసన్యాసాన్ని చెప్పాడు జ్ఞానంతో కర్మసన్యాసాన్ని చెప్పాడు జ్ఞానయోగేన నిష్టాం ప్రతి పిపాద జ్ఞాన ఆత్మజ్ఞాననిష్ట ఆ నిష్టలో ఉండడమని ఆయన బోధించ బోధించగోరి నీవు ఆత్మజ్ఞాన నిష్టలో ఉండు అని చెప్పగోరాడాయన ఉదాహరణకి కర్మ్యకర్మ ఎప్పేత్ నీవు ఆత్మజ్ఞాన నిష్టలో ఉండే పద్ధతి ఏదో తెలుసిన కర్మ నడుస్తున్నప్పుడు ఆ కర్మ దేహేంద్రియాదులు ఎందుంటుంది తప్పిస్తే చైతన్య రూపుడనైనా నా ఉండదు అని తెలుసుకో అది ఆత్మజ్ఞాన నిష్ట అర్థమేమి కదండి అటువంటి నిష్ఠను బోధించాడు బోధిస్తూ ఇంతకుముందు మీరు ఉదాహరణ చెప్పారే వాక్యాలు పూర్వోదాహృతైన వచనైహని ఎన్ని వాక్యాలు చెప్పారు ఆయన కర్మణ్యకర్మ ఎప్పేత సంయుక్త కృష్ణ కర్మలు పెద్ద లిష్టించారు కర్మయోగం దగ్గర ఒక్కటే వాక్యం చెప్పారు కర్మ సన్యాసం దగ్గర అరడగని వాక్యాలు లిష్టించారు ఆ పైన చెప్పిన వాక్యాలన్నిటి ద్వారా శ్రీకృష్ణుడు జ్ఞాననిష్టని బోధిస్తున్నాడు సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాననిష్టని బోధిస్తున్నాడు ఆయన ఆత్మజ్ఞాననిష్ట ఎవరికి ఆత్మజ్ఞానము గలవాళ్ళకి అంటే వివేక జ్ఞానము కలిగిన మహా మహాత్ముల కోసం ఆయన ఆత్మజ్ఞాననిష్టని పోషించాడు ఏమంటే నటు అనాత్మజ్ఞస్య వాడికి ఆత్మస్వరూపం గురించి ఏమీ పొడ కూడా తెలియదు వాడికి వాడిని ఉద్దేశించి నీవు కర్మని అకర్మశ్చేతం చెప్తాడా ఎందుకంటే వాడు కర్మనే ఎందు కర్మ చూస్తాడు అకర్మ ఆత్మలత్వాన్ని వాడేలా కాబట్టి కర్మణ్యకర్మ యశేతి ఇత్యాది జ్ఞాననిష్టను బోధించే వాక్యాలు ఏవైతే గలవో అవి కేవలము ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న మహాత్ములకు ఉద్దేశించినవే గాని సంసారంలో పడి అజ్ఞాని కొరకు ఉద్దేశించిన మాటలు కావు ఓకే సరపడిపోయిందండి అప్పుడు దాన్ని బట్టి తెలిసిందేమిటి కర్మానుష్ఠానం అజ్ఞానులకు ఆత్మజ్ఞానము లేని దానికి ఆత్మజ్ఞాననిష్ట గల వారికి జ్ఞాన యోగాన్ని కర్మ సన్యాసాన్ని బోధించినట్టు తెలిసింది కదా కాబట్టి ఇప్పుడు వికల్పం ఎక్కడ కుదురుతుంది వికల్పం అంటే ఒకే మనిషిని ఉద్దేశించి రెండు ఆపోజిట్స్ చెప్తే వికల్పం ఒక మనిషిని ఉద్దేశించి రెండు ఆపోజిట్స్ చెప్పలేదు ఒకరిని నిలపడమని ఇంకొకరిని వెళ్లమంటే వికల్పం ఎక్కడి నుంచి వస్తుందండి ఒకన్నే నిలబడు వెళ్ళు అంటే వాడు ఏదో ఒకటి చేయాలి అంతే ఒక వ్యక్తిని నిలపడమని ఇంకొక వ్యక్తిని వెళ్లమంటే వికల్పం ఉందా లేదు వీడు నిలపడాలి వాడు వెళ్ళాలంటే కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసాన్ని అనాత్మజ్ఞుడు అంటే అజ్ఞానికి కర్మయోగాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు